్రహ్మణం బ్రహ్మణన శన్నోదసాదనంధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా ఓం భద్రం కణే విష్ణుయామదేవా భద్రం పశ్యేమాక్షజత్ర స్థిరైరంగైస్తువాగుసూమేత స్వస్తి నంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వవేదా బృహస్పతి శాంతిశాశాంతి నిగృహీత మనస నిర్వికల్పారో విజ్ఞే సుషుప్తేషుక్తంలో భాష్యకారులు కూడా సుషుప్తే అన్య సుషుప్తమునందు అన్య సుషుప్తం సుషుప్తి అనొచ్చు సుషుప్తం అనొచ్చు సో నిగృహీత మనస ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఘటాన్ని తెలుసుకుంటున్నారు ఎలా తెలుసుకున్నారు మనస్సుతో ఘటాన్ని తెలుసుకున్నారు పటాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఘటాన్ని తెలుసుకోవడం మానేసి ఆ మనస్సుతో పటాన్ని తెలుసుకోవాలి ఏదైనా అంతే కానీ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కాదు దీన్ని అంటే ఇది తెలుసుకోవడం మానేసే ఇది పట్టుకోవడం మానేసే అది పట్టుకున్నట్టు అలాగే కాదు మనస్సుతో పట్టుకునే మరొక వస్తువేమీ కాదు ఆత్మతత్వము మనస్సుకు మూలంలో ఉన్నటువంటి ఎరుకయే ఆత్మతత్వము కాబట్టి ఇక్కడ ఆత్మసాక్షాత్కారము అనగా కేవలము అజ్ఞాన నివృత్తి మనస్సు చేత తెలియబడే బాహ్య విషయములతో కూడిన ప్రపంచము గలదో అది సత్యము అనేది అజ్ఞానం ఆ అజ్ఞానాన్ని నివృత్తి చేసేసి మనస్సుని ఎప్పుడైతే నిగ్రహించేసారో అయిపోయిందంటే అంతే ఆత్మస్వరూప ఆత్మసాక్షాత్కారమే ఇట్ ఈస్ బట్ ద ఇగ్నరెన్ ఇట్ ఈజ్ బట్ ద ఆపోజిట్ ఆఫ్ ఇగ్నరెన్స్ అంతే అజ్ఞానం అనేది ఏదైతే ఉందో దానిని తిరస్కరించటమే మనం చేయాల్సింది జ్ఞానస్వరూపం మనం అయ్యే ఉన్నామంటే జగత్తు సత్యమని తర్వాత కొంతమంది అంటారు ఆత్మ ఉందా అంటారు ఆత్మ అనేది ఉందా ఆత్మని అంటారు చిత్రం ఏంటంటే ఆత్మ అని ప్రశ్న అడగటానికి కావలసిన ఏ ఎరువుక అదే ఆత్మ అంటే ఇంకా దాని గురించి ఆత్మ ఉందా అంటే నేనున్నానా అని అడిగినట్టు కాబట్టి ఆత్మని ఉందా లేదా అది వాస్తవమా కాదా అని సందేహంలో పడ్డము లేకపోతే ఆత్మ లేదా అని భ్రమపడ్డము అదే అజ్ఞానం జగత్తు సత్యము అని అజ్ఞానం ఎందుకంటే అసత్యాన్ని సత్యంగా స్వీకరించడమే అజ్ఞానం జగత్తు సత్యము ఆత్మ విషయంలో సంశయము ఇదే మన జీవితంలో ఉండే దుఃఖానికి అదే పెట్టుబడి ఆ క్యాపిటల్ నుంచే జగత్తు సత్యము ఆత్మ విషయంలో సందేహము అక్కడి నుంచే మన యొక్క దుఃఖ జీవనము ఆరంభం కాబట్టి ఆత్మచైతన్యం ఒక్కటియే సత్యము ఆత్మసత్యానుబోధేనా మనస్సు చేత సంకల్పించబడేది ఏదైనా సరే మనస్సు తెలియబడేది ఏదైనా సరే అశాశ్వతము నశ్వరము అని తెలుసుకుంటే అదే జ్ఞానము అంటే అదే ఫ్రీడమ్ ముక్తి అంటే అదే ఫ్రీడమ్ ఆ రకంగా గుర్తుపట్టుట ఆ సత్యాన్ని ఆ విధంగా అస్వా అలవాటు చేసుకుంటుంటా ఆ సత్యంలో జీవించుట అదే జ్ఞానం అంటే అదే శాంతి అదే ఆనందం కాబట్టి ఇక్కడ వ్యధికి కొత్తగా పట్టుకు తీసుకొచ్చేది ఏమీ లేదు ఇప్పుడు శక్తిపాతము అన్నారనుకోండి శక్తిపాతం అంటే ఏమిటి మీలో లేనిదేదో ఆయన నుంచి వస్తుంది ఎలా వస్తుంది ఆయన దేహం కూడా పాంచభౌతిక దేహము ఈ ఏ దేహం ఈ ధాతువులు ఈ మసాలా ఏ మసాలాతో ఈ ధాతువు తయారైందో అదే ధాతువులతో ఆ దేహం కూడా తయారైంది దేహాన్ని పట్టుకునే అదేదో దేవుడు దెయ్యం అని అల్లా దేహం దేవుడు కాదు దెయ్యము కాదు అది జడం అచేతనము ఇంకా మనస్సు నీకు శక్తిపాతం చేసి నేను ఉద్ధరిస్తాను నాకు ఈ డబ్బులు కట్టడాడంటే వాడు వాసనామయుడే ఉంటాడు వాడు మిమ్మల్ని ఉద్ధరిస్తాడు అండి మనకున్న ఒక రకం వాసనలు మనకుంటే ఇంకో రకం వాసనలు ఆయనకున్నాయి ప్రాణశక్తి ఆయన దేహంలో ఉన్న ప్రాణశక్తి మన ఉన్న ప్రాణశక్తి ఒకటే ఏమిటండి ఎక్కడి నుంచో ఏదో వచ్చి పాతం శక్తి పడ్డం ఏదో జలపాతం పడినట్టు పడుతుందని చెప్పేసి జలపాతము శక్తిపాతము శక్తి మీరు గమనించండి శక్తిపాతం గురించి స్వామి అఖండానందజీ మహారాజు ఏమన్నారో తెలుసినా శక్తిపాతకము అన్నారు ఎంత మాట అనేసారో చూడండి అంతటి హిమవత్పర్వతం అంతటి మహాత్ముడు మహాజ్ఞాని ఈ శక్తిపాతాన్ని గురించి ఇది శక్తి పాతకం ఇది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి కాబట్టి బయట నుంచి ఏమీ రాదు ఏదో బయట నుంచి వస్తుంది అదే అజ్ఞానం కాబట్టి తర్వాత ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకున్నట అంటే మీరు ఘటపటవతూ దాన్ని ఏమీ తెలుసుకోరు అది పూర్ణ ఆత్మతత్వాన్ని మీరు తెలుసుకుంటే అది దృశ్యమైతే పూర్ణం ఎలా అవుతుంది కాబట్టి ఆత్మస్వరూపమునందు విలీనమై నిలిచి ఉండుత అంతే నిగృహీతస్య మనస మనసహ నిర్మికల్పస్య ఉంటే శ్లోకం చూస్తే నాకేదో చెప్పాలి కృష్ణుని చాలా అందమైన శ్లోకం నిర్మికల్పస్య వికల్పాలు లేకుండా ఉండడమే సో ఇప్పుడు తన స్వరూపాన్ని తాను తెలుసుకోవాలి అంటే తాను జ్ఞానస్వరూపుడు జ్ఞానస్వరూపుడు కాకుండా ఇంకొకటి ఏదైనా అయితే మనస్సుతోటో దీనితోటో తెలుసుకునే అవసరం పడుతుంది జ్ఞానస్వరూపుడై ఉండి దీపము తనను తాను ప్రకాశింపజేయాలి అంటే కొత్తగా చేసీరే ఉంది ఆల్రెడీ ప్రకాశిస్తూనే ఉంది కాబట్టి ఆత్మస్వరూపమును తెలియటా అంటే తాను స్వయంగా ప్రకాశిస్తూ ఉంగుటయే ఇంకా అంతకంటే దాంట్లో వికల్పము అంటే భేదానికి తాగులేదు తెలియవాడను తెలియబడేది అనే భేదమునకక్కడ సుతరము తాగులేదు అలాగే నిర్వికల్పస్యా వాచన్న విజిజ్ఞాసీత వక్తారం విద్యాత్ అని ఉపనిషత్తు ఇప్పుడు వాక్కుందనుకోండి వాక్కుకి విషయం ఒకటి ఉంటుంది వాక్ అన్నది ఒక ప్రవృత్తి మనస్సే వాక్కు అవుతుంది మనస్సు సంకల్పం అంటారు ఆ సంకల్పాన్ని వా వాగింద్రియంలో ప్రవేశపెడితే ఉద్భవించేదాన్నే వాక్కు ఉంటారు వాక్కుకి విషయం ఉంటుంది మీరు మీరు ఘట వల్లారనుకోండి ఘటానికి విషయం ఒక జడ పదార్థం ఉంటుంది జడ వస్తువు ఘటము అని అలా అలా ఇట్ ఈస్ టేక్ లైక్ దట్ బాహ్యమునందు కానీ ఈ వాక్కు ఘటము అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు వక్త ఆ వక్త యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి తప్ప ఈ వాక్కునేమిటి తెలుసుకుంటారు ఘటహ అన్నారు ఏం తెలుసుకుంటారు ఘటాన్ని ఘటహ అంటే బాహ్యమునందలు ఘటాన్ని తెలుసుకున్నారు ఇప్పుడు ఏమైపోయింది వేదాంతం నాయనకొస్తే అది బాహ్యమునందు లేదు అది ఘటము కాదు అది మిథ్య వృత్తికేత సత్యం ఏమైపోయింది మీ ఘటం మీరు తెలుసుకున్న ఘటం హూసు కాకి పోయింది అది మిథ్య అయిపోయింది ఏమిటి తెలుసుకున్నట్టు మీరు ఇంత బొక్కేనన్నాడు ఏం బొక్కేవరా అంటే ఓక బొక్కేనన్నాడు ఏమిటి ఓక బొక్కితే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది ఏమీ న్యూట్రిషన్ ఏమీ రాదు ఏదైనా స్టఫ్ కొంత మెటీ కొంత ఎనర్జెటిక్ స్టఫ్ న్యూట్రిషన్ స్టఫ్ తింటే ఎనర్జీ వస్తుంది కానీ ఊక తింటే ఎనర్జీ వస్తుంది మన జగత్తు యొక్క సినిమా చూసొచ్చారు ఏమిటి తెలుసుకున్నారు ఊక బొక్కిన ఒక గంటన్నర రెండు గంటలు చూసి తెలుసుకున్నారు ఏం తెలుసుకున్నారు వాట్ ఆల్ యూ న్యూ ఈజ్ మిథ్యా కాబట్టి వాచం తెలుసుకునేది ఏం లేదు వచన్న విజిజ్ఞాసీత ఏముంది వాక్కులో తెలుసుకునేది ఏముంటుంది వాక్కు చేత ఏది తెలియబడుతుందో ఏది నిర్దేశించబడుతుందో అది నామరూపమున్నది మిథ్య దాంట్లో తెలుసుకోవాల్సింది ఏముంది వక్తారం విద్య వక్త ఉన్నాడే అంటే వాక్కు ఎక్కడి నుంచి పుడుతోంది సంకల్పం నుంచి ఆ సంకల్పం ఎక్కడి నుంచి పుడుతోంది ఆత్మచైతన్యం నుంచి ఆ మూల మూలతత్వం అది తెలుసుకోవాలి తప్ప కాబట్టి వికల్పములు ఇది తెలుసుకున్నాను అది తెలుసుకున్నాను ఇవన్నీ కూడా అసందర్భములే కనుక వికల్పము వివిధ కల్పనకి వికల్పము అంటారు నిర్వికల్పస్య వివిధ కల్పన విశేష కల్పన వివిధ కల్పన విపరీత కల్పన మూడు మూడు అర్థాలు వస్తాయి ఆ వివిధ కల్పన అనేకములైన కల్పనలు ఇప్పుడు అంటే వికల్పేభ్య నిష్క్రాం మన నిర్వికల్పం సో నిష్క్రాంతం పంచమ్యర్థే నిర నిర్రే అనేది వస్తుంది పంచమీ అర్థంలో అదో అదో సూత్రం ఒకటి ఉంది నిష్క్రాంత ఆహ్పంచమ్యర్థే అంటూ ఏదో సూత్రం ఒకటి ఉంది నిర్ అవీభావ సమాసంలో వచ్చింది కాబట్టి నిర్ర అన్నది ఉపసర్గ్గా దాని నుండి బయటపడుట ఆ నుండి పంచమే వస్తుంది దేని నుండి వికల్పేభ్య నిష్క్రాంతం నిర్వికల్పం వికల్పముల నుండి బయటపడిపోయింది అంటే ఇంకా వికల్పములు లేవు అని అర్థం ఇప్పుడు వికల్పములు ఎలా ఉంటాయో చూ చెప్తాను చూడండి ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి బిజినెస్ చేస్తూ ఉంటాడు వాడికి వికల్పాలు ఎలా ఉంటాయి ఈ బిజినెస్ ఎంత ఇంట్లో ఎంత సంపాదించాం ఈ బిజినెస్ ఇంకా మరింత దీన్ని పెంచాలి అని సంబంధించిన వికల్పాలు ఉంటాయి బిజినెస్ మ్యాన్ యొక్క ఇప్పుడు లోకంలో రెండు రకాల మనుషులు ఉంటారు సంగ్రహప్రధానులు భోగప్రధానులు కొంతమంది ఏం చేస్తారంటే సంగ్రహం చేస్తారు పోగేస్తూ ఉంటారు భుంజంతి ధూర్తాహృపణ వ్యక్తం ఈ మాట నేను చాలాసార్లు మీకు మనవి చేస్తున్నాను ఈ సంగ్రహం వీడు పోగేస్తూ మరొకడెవడో ధూర్తుడు వాడు దాన్ని భోగిస్తాడు పోగేసివాడు భోగించడు భోగించివాడు పోగేసి ఒకడు పోగేస్తాడు ఇంకొకడు భోగిస్తాడు బాంబేలో సామెత ఒకటి ద ఫూల్స్ బిల్డ్ హౌసెస్ అండ్ ద వైజ్మెన్ లివ్ ఇండియా అని అదే సామెత కాబట్టి డబ్బు పోగొట్టేవాడు ఒకడు ఉంటాడు వాటిని అనుభవించేవాడు ఇంకొకడు ఉంటాడు ఈ డబ్బు పోగొట్టేవాడు వీడు ఆటోకి అయితే ఎక్కువైపోతుందని బస్సు ఎక్కువెళ్తాడు బస్సు మాత్రం ఎందుకు లేదు పక్కన నాలుగు అడుగులు వేస్తే అయిపోతుంది ఎక్సర్సైజ్తో దీన్ని కంబైన్ చేసేస్తే అటు ఎక్సర్సైజ్ అయిపోయినట్టు ఉంటుంది మనం బస్సు డబ్బులు కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతాం అని వాడు బస్సు డబ్బులు కూడా సేవ్ చేసి వాడు అలా ఉంటాడు వాడి జీవితంలో వాడు ఎప్పుడూ భోగం ఎక్కడో పెరగడు ఈ భోగించి వాళ్ళు వేరే ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ధనాన్నంతటిని తీసుకెళ్ళి కెసినోలోనో లేకపోతే బార్ అండ్ రెస్టారెంట్లోనో పెట్టేసి అలా విరజిమ్మేసి ఖర్చు పెట్టేస్తారు ఎనివే పాయింట్ అది కాదు నిజానికి సో పాయింట్ ఏమిటంటే వికల్పములు అని చెప్పడం మొదలుపెట్టా బిజినెస్ మ్యాన్ ఉన్నాడు పోగేసివాడు వాడి వికల్పాలు ఎంతసేపు డబ్బు పోవేయడానికి సంబంధించిన వికల్పాలు ఉంటాయి భోగి ఉంటాడు వాడి వికల్పాలు ఎంతసేపు భోగానికి సంబంధించినవి ఉంటాయి కర్మి ఉంటాడు వాడికి ఎంతసేపు కర్మకి సంబంధించిన వికల్పాలు ఈ కర్మ అయిపోయిన తర్వాత ఇంకే కర్మ చేద్దాం నాకు తెలుసున్న స్వామికి ఒకరు ఉన్నారు ఇంకా ఇప్పటికే ఉన్నారు ఇప్పుడు నా జోలికి రావడం మానేసరంతే కదా సో ఆయన ఎప్పుడు కర్మ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు ఎప్పుడు నేను అన్నాను కూడాను ఎమయాక స్న్యాసం తీసుకుని కర్మ కాలనీకింది ఇప్పుడు లక్షాపత్రి పూజ చేద్దామని ఒకసారి ఏదో పది మందిని పోగేయడం చేయడం అకౌంట్ ఏటో తెలిసిన మూడు రోజులు చేసాం నాలుగు లక్షల కలెక్షన్ మూడు లక్షల ఖర్చు నాట్ బ్యాగ్ అదే నాలుగు లక్షల కలెక్షన్ ఎలా వస్తుందో హుండీ పెట్టడం అక్కడ తర్వాత అష్టోత్తర పూజకి దంపతులు పాల్గొనే వాళ్ళని ఉన్నాం అంటే ఈ దంపతులు అందరూ అడావడి అడవుడి వంట వచ్చలు కట్టుకుని పాల్గొంటారు ఎంత అవుతుంది ఒక్కొక్క లెక్క అంటే వెయ్యి వేసు రూపాయలు కట్టడం అలా వంద దంపతులని పాల్గొని అష్టోత్తర పూజ చేయించారనుకోలేము రెండు కష్టపడితే లక్ష రూపాయలు వస్తుంది అష్టోత్తర పూజ అంత సామూహికం కదా ఒకేసారి బైక్లో కూర్చొని మంతరం చెప్తుంటే వాళ్ళు చేస్తూ ఉంటారు ముక్కు పట్టుకో ముక్కు పట్టుకుంటారు మామూలు మొక్కు పట్టుకోవడం తర్వాత మామలుకోడు ఇప్పుడు పువ్వులు వేస్తూ ఉండు సరే పువ్వులు వేస్తారు సామూహికం ఎప్పుడూ కర్మ దృష్ట గృహస్థులు కర్మ చేసుకోవాలి సన్యాసులు తపస్సు ఆడవాలి లేకపోతే శ్రవణం అన్న లేదో లేదా ఆత్మవిచారంలో పడి ఉండాలి అంతేగాని రివర్స్ ఉండకూడదు గృహస్థులు డబ్బు సంపాదించుకుని భోగాలు అనుభవిస్తూ ఉంటారు సన్యాసులు ఏమో కర్మాలు చేసుకుంటారు ఇవి కలికాల ఉంటాయి పోయి లాగే ఉంటాయి సన్యాసుల కర్మ ఏమిటండి బ్రహ్మచారికి సన్యాసికి కర్మ ఉండదు బ్రహ్మ బ్రహ్మచారి గురించి ఏమని చెప్పారంటే వాడికి భోజనం పెట్టేయమన్నారు ఎందుకంటే గృహస్థులు ఉన్నారు మీరు ఎంతమంది బ్రహ్మచారిలు ఉన్నాడు వాడికి భోజనం పెట్టండి పెట్టకపోతే తప్పు అలాగే సన్యాసికి భోజనం పెట్టేయాలి ఎందుకంటే వాడు ఏదో పుష్పం పుష్కంటే వాడు బతుకు వాడు బతుకుతాడు వాటి భోజనం పెట్టేస్తే అక్కడ గృహస్థులకి వాడి పుణ్యంలో సగం వాళ్ళకి వచ్చేస్తుంది స పుణ్యం సన్యాసి పుణ్యం మొత్తం అంతా వచ్చేస్తుంది ఎందుకంటే సన్యాసికి పుణ్యం ఎక్కువ మనం ఉండదు వాడు గాల్లో కలిసిపోయేవాడే కాబట్టి గృహస్థులు కర్మలు చేసుకోవాలి పనులండి సో కర్మ చేసి ఎప్పుడూ వికల్పమే ఈ కర్మ చేసాం ఆ కర్మ ఆ కర్మ చేసాము ఎప్పుడూ వికల్పమే సంగ్రహంలో వికల్పం భోగంలో వికల్పం కర్మలో వికల్పం ఇప్పుడు మనకు కావాల్సింది నిర్వికల్పస్య ధీమత వికల్పేభ్యో నిష్క్రాంతం మన నిర్వికల్పం అలా ఉన్నట్లయితే వాడు ఆ ప్రచారము నిర్వికల్పమైన ప్రచారము అంటే స్థితి మనస్సు యొక్క స్థితి ఆ స్థితి ఎలా ఉంటుంది ఆత్మసత్యానుబోధ హుతాశ విప్లుష్ట అవిద్యాది అనర్థ ప్రవృత్తి బీజస్య నిరుద్ధ అన్య ఆ ప్రచారము అన్య ఇట్ ఈజ్ ఆల్ భాష్యకారుల వచనం ఇట్ ఈజ్ ఆల్టుగెదర్ ఎ డిఫరెంట్ ప్రచారము అది చాలా గొప్ప ప్రచారము ఎందుకంటే ఇక్కడ అజ్ఞానము తొలగుటే ఆత్మజ్ఞానము అని ఒక మాట ఉండదు అసలు ఈ ఆత్మజ్ఞానం అంటే ఏమిటని అడిగారు నివృత్తి నివృత్తి మోహస్య జ్ఞాతత్వే నోపలక్షిత మోహస్య నివృత్తి ఆత్మా జ్ఞాతత్వైన ఉపలక్షిత అజ్ఞానము యొక్క నివృత్తి మా మానసికములైన సంకల్పములు ఆ సంకల్పములో విషయములైన జగత్తు సత్యము ఇది అజ్ఞానం ఈ అజ్ఞానము యొక్క నివృత్తి ఎప్పుడైతే పోయిందో అది ఎప్పుడైతే తొలగిపోయిందో మిగిలింది ఆత్మే ఆత్మని మీరు కొత్తగా తెలుసుకున్నది లేదు దట్ ఈస్ ది శేష కానీ అజ్ఞాన నివృత్తికి ఓ పేరు పెట్టారు అజ్ఞానం ఉన్నంతకాలం ఆత్మ వీడికి తెలియబడటం లేదు అనుభవానికి రావట్లేదు అజ్ఞానం పోగానే ఆత్మ అనుభవానికి వచ్చింది కాబట్టి ఈ అజ్ఞానం పోవడానికి ఓ ముద్దు పేరు పెట్టారు ఏమని ఆత్మజ్ఞానము అని పేరు పెట్టారు ఆత్మజ్ఞానము అంటే ఆత్మను తెలియుట అని కాదు మరేమిటి ఆత్మ యొక్క అజ్ఞానము తొలగిపోవుట అని అర్థమే కాబట్టి స్వయం చెతత్వం స్వయమేవ బుద్ధం బుద్ధుడు బుద్ధుడు ఏమన్నాడంటే నాలో బుద్ధుడు ఉన్నాడు నీలో బుద్ధుడు ఉన్నాడు మనందరిలో ఒకే బుద్ధుడు ఉన్నాడు నాలో బుద్ధుడిని నేను తెలుసుకుని బుద్ధుడిని అయి కూర్చున్నాను నీలో బుద్ధుడిని నువ్వు తెలుసుకుని బుద్ధుడు కూర్చో అని బుద్ధుడు అన్నాడు స్వయం తత్వం స్వయమేవ బుద్ధం భాష వేరైనా తత్వం ఒకటే ఈ మహాత్ములు ఉన్నారే వాళ్ళు రిలిజియస్ లెవెల్లో భాష వేరు వాళ్ళు చెప్పే విషయము వేరు రిలిజియన్స్ ఆర్ ఆల్ డిఫరెంట్ బట్ మీరు రిలీజియన్ నుంచి ఫిలాసఫీ లెవెల్కి వెళ్తే భాషా తత్వం ఒక్కటే ఉంది పౌల్ సెయింట్ పౌల్ మాట అన్నాడు ఏమన్నాడంటే ఇన్ ఎవరీ హార్ట్ దెర్ ఈజ్ క్రైస్ట్ అన్నాడు క్రైస్ట్ అన్నవాడు ఆ క్రైస్ట్ ఆఫ్ జీసస్ ఆఫ్ నేజరత్లోనే లేడు మీలోనూ ఉన్నాడు నాలోనూ ఉన్నాడు కానీ జీసర జీసస్ ఆఫ్ నేజరత్ హీ బ్రాట్ౌట్ దట్ క్రైస్ట్ And therefore, he became Christ. In a Christian, Ganda, he became Christ. A buddhudu buddhudu, Christ kani vadu, Christ adu. I and I adu. In every heart there is a Christ. Prithivadu Christ avatshu. Chayalsundalla deha afimana anni pakran batta na hai. Anni saint Paul rase edu. Kamdi vila andaro kuda salavunnatamayana sthailo bhaaga matla duta. Eee Christian mystics vunna. Ekkum anddi leeru. క్రిస్టియానిటీలో వ్యాటికన్ గోళ ఎక్కువ ఉంటుంది మిస్టిక్స్ తక్కువ ముందు ఉంటారు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అ సీసీ అన్న ప్రసిద్ధమైన సెయింట్ ఒక ఆయన ఉన్నాడు సెయింట్ పౌల్ ఎలాగో ప్రసిద్ధుడే మోర్ ఆఫ్ రిలీజియస్ లిటిల్ ఆఫ్ పౌళ్ళ దగ్గరికి వచ్చేప్పటికీ మిస్టిసిజం చాలా తక్కువ మిస్టిసిజం అంటే వేదాంత అని అర్థం మిస్టీరియస్ కాదు మిస్టిసిజం అంటే వేదాంత సో ఇలాగే సెయింట్స్ గొప్ప సెయింట్స్ వాళ్ళు ఉన్నారు తక్కువ ఇండియా మన హిందూ ధర్మంలో ఉన్నంతమంది లేరు ఎనివే స్వయం చె తత్వం స్వయమేవ బుద్ధం సో ఎప్పుడైతే ఆ ఆత్మసత్యానుబోధన అనుసరించి అదే ఆ ఆత్మసత్యానుబోధయే అగ్ని అంటే ఆ ఇన్నర్ సైలెన్స్ సాక్షి సాక్షి అంటే సైలెంట్ అని అర్థం సైలెంట్గా ఉండేవాడినే సాక్షి అంట అలా చూస్తూ ఉంటాడు అంతే ఇన్వాల్వ్ అయితే సాక్షి ఇప్పుడు కోర్టులో సాక్షి కాదు కోర్టులో సాక్ష్యాలు ఉంటాయి సాక్షి అంటారు వాడు ఇన్వాల్వ్ అయి ఉంటాడు వాడు ఒకప్పుడు ఇక్కడ డబ్బులు తీసుకుని వీళ్ళకి సాక్షి చెప్పి రెండు నెలల తర్వాత మళ్ళీ వాడి దగ్గర డబ్బులు తీసుకుని అవతల వాడికి చెప్తున్నాడు ఆ సాక్షి కాదు ఇక్కడ ఇక్కడ సాక్షి అంటే ఇన్వాల్వ్మెంట్ ఉండదు అన్ఇన్వాల్వ్డ్ జస్ట్ విట్నెసింగ్ దేర్ ఫార్ సైలెంట్ సో ఆ సైలెన్స్ ఉంది అదే అగ్ని ఆ అగ్నియందు అవిద్య అజ్ఞానము తొలగిపోతుంది అనర్థ బీజము అంటే అజ్ఞానము అజ్ఞానము నుండి పుట్టే మనస్సు యొక్క ప్రచారము అదే అనర్థములన్నిటికీ అనర్థము సంసార బంధము అన్నిటికీ అదే మూలం అదంతా కూడా తొలగిపోతుంది అని భావిష్యకారులు సో నిరుద్ధ అందము అన్య ఏవా ప్రశాంత సర్వక్లేశ రజస స్వతంత్ర ప్రచారీ ఈ ప్రచారము స్వతంత్ర స్వతంత్ర అంటే బ్రహ్మస్వరూపావస్థానాత్మక ఇత్యర్థ ఆనంది ఇప్పుడు చిత్రం ఏంటంటే ఇది మీ మీకు ఇక్కడ ఈ శ్లోకం చెప్పేది ఈ శాస్త్రం చెప్పేది మీకు నమ్మబుద్ధి అవ్వదు మీరు దాన్ని విశ్వసించటం కష్టం అనిపిస్తుంది బికా ఎందుకు కష్టం అనిపిస్తుందంటే అది మనకున్నటువంటి ఈశ్వరుడు అంటే మనకున్న పరిభాష ఉండో ఉండే ఇబ్బంది మనకి ఈశ్వరుడు అంటే పరిభాష ఎలా ఉంటుంది ఈశ్వరుడు అంటే ఎక్కడో పరోక్షంలో ఉంటాడు ప్రస్తుతానికి మనకి లబ్ధిడు కాడు ఎక్కడో ఉంటాడు ఈశ్వరుడు పోనీ వైకుంఠం అని మీరు అనకపోవచ్చు మొత్తానికి ఎక్కడో పరోక్షంగా ఉంటుంది వైకుంఠం అన్నది ముద్దు వైకుంఠం ముద్దు సో అంతే దాని అర్థం ఏంటంటే మనకి తెలియందేదో అది మనకి దగ్గరలో లేడు మనకి కనబడే మాట కాదు అనుభవానికి వచ్చి ప్రసక్తి కాదు దూరం పరోక్షం సో ఈశ్వరుడు అంటే పరోక్షంగా ఉంటాడు నెంబర్ వన్ ఈశ్వరుడు అంటే ఏమేమో కల్పనలు ఉంటాయి అలా అలా మెలమిల మిలవి మెలిసిపోతాడనో లేకపోతే అలాగ నిప్పులు గురిసేస్తూ ఉంటాడనో లేకపోతే ఏదో ఒక పట్టుపంచెలో పట్టు చీనీ చీనాంబరాలు కట్టేసుకుని ఉంటాడనో అయితే బంగారపు సొమ్ములన్నీ పెట్టేసుకుని ఉంటాడనో లేకపోతే అలాగ ఏవేవో మహిమలన్నీ చేసేస్తూ ఉంటాడనో ఏవో ఇటువంటి కల్పన ఒకటి మనం మనస్సులో పెట్టుకుని ఒక పరిభాష పెట్టుకుని ఉంటాం ఈ పరిభాష మనం చిన్నప్పటి నుంచే ఒక కల్చరల్ ట్రెడిషన్ కింద మనకు వస్తుంది ఆ పరిభాష ఒకటి మనకి తెలిసి కానీ తెలియక కానీ ఈశ్వరుడు గురించి ఒక గట్టి పరిభాష ఒకటి మన మనస్సులో ఫిక్స్ అయి ఉంది ఇప్పుడు ఇక్కడ శాస్త్రకారులు ఏమని చెప్తున్నారు నువ్వు మనస్సుని తెలివిగా ఉండు మనస్సుని సంకల్పరహితంగా పెట్టుకోవు అక్కడ ఒక నిశ్శబ్ద స్థితి సాక్షిభావము గలదు ఆకాశము వలె నిశ్చలమైన ఎరుక గలదు ఇప్పుడు నేను అనే పరిచ్ఛిన్న వ్యక్తి ఎప్పుడు ఉన్నాడు మనస్సు చలనం ఉన్నప్పుడే ఉన్నాడు మనస్సు చలనం లేకపోతే నేను అనే అహంకారము పరిచ్ఛిన్న భావము లేదు అహం మమా అనేవి మనస్సు యొక్క చలనం ఉంటేనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఒక ఫలానా వ్యక్తిని లిమిటెడ్ పెర్సన్ అని మీరు అంటున్నారు కదా ఆ లిమిటెడ్ పర్సన్ ఎప్పుడు ఉన్నాడు మనస్సు చలనం అయితే ఉన్నాడు ఇప్పుడు మనం ఏమంటున్నాం మనస్సు నిర్వికల్పం అయిపోయింది మనస్సు యొక్క చలనము లేదు ఏమండే ఇప్పుడు మీరు గమనించండి పాయింట్ పెద్ద కష్టమేం కాదు దాంట్లో ఉండే సిగ్నిఫికెన్స్ దాంట్లో ఉండే దట్ వెయిటీ థింగ్ ఇట్ ఈస్ వెరీ వెయిటీ వెయిటీ ట్రూత్ వెరీ వెరీ వెయిటీ థింగ్ సో మనస్సు యొక్క చలనం ఎప్పుడైతే లేదో ఈ పరిచ్ఛన్నమైన అహంకారం లేదు అంటే ద పెర్సన్ ఈజ్ నో మోర్ అంటే ద ఇండివిజువల్ ఈజ్ గాన్ దెర్ ఇస్ నో ఇండివిజువల్ లైక్ యూ స్లీప్ దెర్ ఇస్ ది ఇండివిజువల్ దెర్ ఇస్ నో ఇండివిజువల్ వై దెర్ ఇస్ నో మైండ్ దెర్ ఇస్ నో మైండ్ దెర్ ఇస్ నో పెర్సన్ సో తెలుగుగా ఉండే ధ్యానంలో kuda, no mind. Then there is no person. మరి పెర్సన్ లేకపోతే ఆ ఎలుక వాట్ ఈజ్ ఇట్ వాట్ ఈజ్ ఇట్ ఇట్ ఈజ్ నాట్ ది పెర్సన్ వాట్ ఈజ్ ఇట్ బ్రహ్మ అరే దెన్ ఐ హ్యావ్ బ్రహ్మ విత్ మీ ఆల్రెడీ ఎస్ ఈజ్ ఇట్ దట్ సింపుల్ ఎస్ ఇట్ ఈస్ దట్ సింపుల్ కానీ మీరు సైలెంట్గా ఉన్నప్పుడు మీ మనస్సు స్టార్ట్స్ మూవింగ్ ఏమని ఈ సైలెన్స్ చాలా చప్పచప్పగా ఉంది ఎందుకంటే మనస్సుకి వెరైటీ కావాలి మనస్సుకి ఎప్పుడు వెరైటీ కావాలి ఎప్పుడు కంటెంట్ ఉండాలి వెరైటీ కావాలి ఇప్పుడు నెత్తి మీద కప్పుకున్న దీనికి డిజైన్ ఎందుకు ఇక్కడ వచ్చేప్పటికి డిజైన్ కొంతమంది ఇక్కడ కూడా ఉండలోవి పెట్టి ముళ్ళు వేసే ఓ పెడతారు ఇక్కడ ఒక బార్డరు దీనికి డిజైన్ ఎందుకు ఓ చొక్కా దొరుకున్నా దానికి ఏవో పువ్వులు ఉంటాయి ఎందుకు పువ్వులు ఎందుకండి ఎందుకంటే మనస్సు ఈ దిక్కుమాల మనస్సు అలాంటివి దానికి వెరైటీ కావాలండి ఆల్వేజ్ వెరైటీ టెంపుల్ కడతారు ఏదో రాముడో కృష్ణుడో హనుమంతుడో ఏదో పెట్టచ్చు కదా ఏదో ఒకటి పెట్టచ్చు కదా అక్కడ డజన్ ఎందుకు వెరైటీ కావాలంటే మనిషికి రామాలయం ఉంది ఒకసారి నేను రామాలయంలో మెంబర్గా ఉండేవాడిని ఏదో నన్ను పట్టికెళ్ళి మెంబర్గా కూర్చోబెట్టారు అక్కడ ప్రపోజల్ వచ్చింది ఏమని ఇక్కడ మనం ఫలానా విగ్రహం పెట్టాలి ఇంకో ష్రైన్ కట్టాలి అని నేనున్నాను ఎందుకండి ఈ ష్రైన్ మీకేం పిచ్చేవి అన్నానా వైడివి నీడే స్ట్రా అంటే అలాగేదండి డబ్బులు వచ్చాయి ఆ తర్వాత ఏమో ఆ ష్రైన్ కావాలని వీళ్ళందరూ అంటున్నారు నేనైనా ష్రైన్ అనవసరం అండి ఆ డబ్బులు నేను నాకు నేను ఖర్చు పెట్టి మీకు చెప్తాను మనం ఏం చేద్దామంటే నాకు తెలుసున్న మహావిద్వాంసుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన వాల్మీకి రామాయణంలో తిట్టా ఆయన్ని పిలుద్దాం ఓ స్టేజ్ వేద్దాం వేసి చక్కగా మైక్ అది పెట్టి ఇంట్లో ఊళ్ళో వాళ్ళందరికీ పత్రికలు పంచిపెట్టి నైన్ డేస్ రామాయణం వాల్మీకి ప్రవచనం చెప్తారు ఆయనకి రోజుకి వెయ్యి రూపాయలు తక్కువ కాకుండా ఆయనకు మీరు పదివేలో పదిహేను వేలో దక్షిణ వచ్చిన భక్తులకు ఏర్పాటు చేయండి ఓ యాభై వేలు ఖర్చు మీ స్ట్రైన్కి అంతే ఉంటుంది కదా ఇంకా మిగిలితే ఇంకోటి ఏదో చేద్దాం లెటస్ డూ దాట్ అందరికీ రామాయణం గురించి తెలుస్తుంది నాలెడ్జ్ మరి మా దేవుడు మాట నీ దేవుడు ఏమిటే రాముడు ఉన్నాడు కదా మరి రాముడు కాదు మా రాముడు రాముడే ఆ దేవుడు కూడా రాముడి కంటే భిన్నంగా ఉండనే ఉండడు అందరూ రాముడే సకల దేవతా స్వరూపుడు రాముడు అన్న చెప్పా నా మాట వీగిపోయింది వాళ్ళు దీన్ని కొట్టిపారేశారు ఇంకో స్ట్రైన్ కట్టుకున్నారు ఎందుకంటే మనిషి మస్ దాంట్లో వాళ్ళ తప్పేం కాదు మనస్సుకి వెరైటీ కావాలి వెరైటీ భోజనానికి సౌత్ ఇండియన్ మీల్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి ఎందుకంటే నేను వేళకూలం చేస్తూ ఉంటా మీరు పండగని చెప్పేసి బంధువులు వచ్చారని చెప్పేసి మూడు ఐటమ్స్ చేసేవాళ్ళు ఏమిటి చేశారండి అంటే అన్నం పులిహార పాయసం మూడు ఒకటే మూడు ఎక్కడ చేశారు మీరు ఇప్పుడు ఒకటే అదే అన్నం అత్తీసర పెట్టేసి ఓ కొంత అన్నాన్ని తీసి దానికి ఆయులును పసుపును వేసి ఇలా ఇలా కలిపారు ఇంకో కొంత అన్నాన్ని తీసి పాలు పంచదార పారేసి ఇలా ఇలా కలిపారు మూడు ఐటమ్స్ చేసాను అంటున్నారు మూడు ఒకటే మూడు ఎక్కడ చేశారు మీరు ఒక ఐటమ్ చాలు నిజానికి వై యూడు త్రీ వద్దండి త్రీ వద్దండి అన్నం ఒకటే ఉండండి కూర వీ చేసుకోండి అంటే నో వీ షుడ్ హ్యావ్ వెరైటీ మానవుని మస్తిష్కలాగా వెరైటీ కోసం పోతుంది ఎప్పుడైతే మీరు ఇలా సైలెన్స్గా ఉన్నారో మైండ్ వాంట్స్ వెరైటీ ఆ టెండెన్సీ దాన్ని ఓవర్కమ్ చేయటం కోసం అభ్యాసం అంతేగాని బ్రహ్మని పొందడానికి మీరు ఏ అభ్యాసం చేయక్కల మీరు సైలెన్స్గా మీకు ఇదే ప్రిన్సిపల్ సైలెన్స్గా ఉన్నప్పుడు నేను లేదు కదా మరి ఏదో ఒకటి ఉంది కదా ఆ ఉన్నదే బ్రహ్మ అది బ్రహ్మ కాదు ఎందుకంటే దాంట్లో మహిమలు ఏం కనపట్టలేదు చీనీ చీనాంబ్రాలు కనపట్టలేదు కిరీటాలు వజ్రాలు ఏం కనపట్టలేదు మహిమలు కనపట్టలేదు కాబట్టి అది బ్రహ్మ కాదు అది బ్రహ్మాండానికి ఆకర్షణంగా లేదు అని మనసు అడ్డుపెడుతుంది యు హెవ్ టు ఓవర్కమ్ ది ఆబ్స్టికిల్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్ ఎడ్ ఇజ్ ఆల్ యు హెవ్ టు ఎందుకంటే యు ఆర్ ది బ్రహ్మన్ నవన్ హియర్ సో ఏదో ఒక యునీక్ ఒక అనుభవం వస్తుంది ఏదో ఒక డ్రామాటిక్ ఎక్స్పీరియన్స్ ఏదో వస్తుంది అప్పుడు అది బ్రహ్మజ్ఞానం అవుతుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఆ ఎక్స్పెక్టేషనే పెద్ద ఆటంకం అయిపోతుంది ఆత్మసాక్షాత్కారానికి ఆ ఎక్స్పెక్టేషన్ యొక్క ప్రభావం వల్ల మీ ఆత్మసాక్షాత్కారం ఆలస్యమైపోయి ఆటంకం అయిపోయడానికి ప్రమాదం ఉన్నది నథింగ్ యునీక్ విల్ హ్యాపన్ యు ఆర్ బ్రహ్మన్ నవన్ హియర్ సో కాబట్టి అది స్వతంత్ర ప్రచార ప్రశాంత సర్వక్లేశ రజస దాని యందు సకల క్లేశములు రజస్ రజోగుణము చల్లారిపోతాయి శాంతమైపోతుంది క్లేశములు ఐదు ఇది యోగ పరిభాష యోగ శాస్త్రంలో పతంజలి అవిద్య అస్మిత రాగద్వేష అభినివేశాహ క్లేశాహ అవిద్య అంటే అజ్ఞానము అది ఒక క్లేశం క్లేశం అంటే సఫరింగ్ ఎఫ్లిక్షన్ అజ్ఞానము చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అజ్ఞానం వల్లనే మనిషి చాలా సఫర్ అయిపోతూ ఉంటాయి సో అదొక క్లేశం తర్వాత అస్మిత అంటే నేను అహంకారము నేను ఫలానా వ్యక్తిని ఇది నాది ఇది నేను ఇది నాది ఇది నేను ఏది ఇది అంటారో అది ఎన్నడూ నాది కాదు ఏది ఇది అంటారో అది ఎన్నడూ నేను కాదు కానీ మన బతుకంతా కూడా మనం ఇది నాది ఇది నేను అంటూ గడుపుతాం దాన్ని అస్మిత అంటారు తర్వాత కొంతమంది ఏమంటారు కృష్ణ మనకి అస్మిత ఉండాలి అని ఉపన్యాసం చెప్తారు మీరు ఎప్పుడైనా విన్నారాలండి ఉపన్యాసాలు ఆ గుజరాతీ అస్మిత కర్ణాటక అస్మిత తమిళనాడు అస్మిత అహం అస్మి అస్మి స్వహ స్మ అస్మికి తప్ర తా భావార్థ తాప్రత్యయం అస్మిత ఈ అస్మితని పతంజలి క్లేశము అంటే చిత్తంలో ఉన్నటువంటి ఒక క్యాన్సరస్ గ్రోత్ నాట్ శరీరంలో మీకు ఒక ఒక ముళ్ళు ఏదో దిగిందనుకోండి ఎందుకంటే అరికాల్లో ముళ్ళు దిగితే ఎలా ఉంటుందండి మీరు నడిచేప్పుడు ఎలాగో పెయిన్ ఉంటుంది కూర్చున్నప్పుడు కూడా ఆ ముళ్ళు తీసి అవుతున్న పారిస్థితి కష్టం దాన్ని క్లేశము అది మనస్సులో ఉంటుంది అస్మిత రాగ ద్వేష మొన్న గీతా క్లాసులు అటెండ్ చేశారా రాగద్వేషాల గురించి చాలా గడబడి చేసినట్టు ఉన్నాను నేను చాలాసేపు మాట్లాడినట్టున్నాను ఈ రాగద్వేషాలు అభినవేశం అంటే మృత్యు భయం మరణ భయం మరణ భయం ఎక్కడి నుంచి వస్తుంది జన్మ నేను పుట్టాను అనే భావం మరణ భయం ఈ ఐదు క్లేశములు ఈ ఐదు క్లేశములు చలారిపోతాయి అవునండి ఆరోగ్యంగా ఉండడం అంటే ఏంటండి ఆరోగ్యంగా ఉండడం అంటే మోకాలు నొప్పు ఉండదు తలనొప్పు ఉండదు గుండె నొప్పి ఉండదు కడుపు నొప్పి ఉండదు ఏ నొప్పి ఉండదు అదే కదా ఆరోగ్యం అంటే అంతకంటే ఈ నొప్పులన్నీ లేకపోవడం కాకుండా ఇంకేదైనా అలా మిలమిలా మెరిసిపోతా ఒళ్ళంతా కూడా బంగారంలాగా చెమక్ ఏమన్నా ఏముండదు కదా ఈ నొప్పులు ఏమి అంతే కదా ఆరోగ్యం అంటే దాని పేరే ఆరోగ్యం రోగస్య భావ రోగాలు లేవు అయా మీకు బీపీ ఉందా లేదు షుగర్ ఉందా లేదు హార్ట్ ప్రాబ్లం లేదు బవిల్లో ప్రాబ్లం లేదు మోకాళ్ళ నొప్పులు లేవు మరి మీకేముందండి ఏమీ లేదండి ఏమీ లేదు అయితే ఇప్పుడు మీరు ఏమన్నట్టు స్వస్థ స్వస్మిన్స్థతి ఏది నేనో అదే ఉంది తప్ప ఈ ఎడిషనల్స్ ఎడిషన్స్ ఏమీ లేవు ఏమీ లేవు అది ఆరోగ్యం స్వస్థత అంట కాబట్టి ప్రశాంత సర్వక్లేశ రజస ఈ క్లేశములన్నీ కూడా చల్లారిపోతాయి రజస్ రజోగుణము చల్లారిపోతుంది అంటే అదేమవుతుందంటే మీరు ఆ ఎరుక కాన్షియస్నెస్ చైతన్యం ఎటువంటి చైతన్యము సముద్రము వంటి చైతన్యం ఆకాశము వంటి చైతన్యం చైతన్యాకాశ స్వరూపులో ఉండిపోతారంటే ఇప్పుడు అన్నీ ఆ చైతన్యములందే జ ఘటిల్లుతో ఉంటాయి ఆల్ యాక్షన్స్ ఆరిజినేట్ ఇన్ దట్ చైతన్యం ఆల్ స్పీచ్ ఆల్ థాట్స్ ఆల్ మూమెంట్స్ అన్నీ ఆ చైతన్యంలో సినిమా తెర మీద ఎన్ని ఘటనలు జరుగుతాయి అన్ని ఘటనలు ఆ తెర మీద ఆ ప్రకాశంలో ఘటిల్లుతో ఉంటాయి అలాగే ఆ చైతన్యాకాశంలో అన్ని ఘటనలు ఘటిల్లుతో ఉంటాయి మీరు ఆ చై స్వరూపంగా ఉండిపోవడమే కష్టం కూడా కాదు ప్రశాంత సర్వక్లేశ రజ సహా కష్టమేం కాదు మీరు చేయాల్సింది ఏమిటంటే అలర్ట్గా ఉండాలి అటెంటివ్నెస్ ఉండాలి చాలా అవసరం అటెంటివ్నెస్ ఎప్పుడు వస్తుందంటే ఏకాంతంగా ఉన్నప్పుడు వస్తుంది ఏకాంతంగా ఉండడం సైలెంట్గా ఉండడం అభ్యాభ్యాసం చేయాలి ఇంకా పొద్దున్నీ సాయంకాలం దాకా వసపోసిన పెట్టలాగా వాగుతూ ఉంటే వికల్పమే ఉంటుంది మనస్సు అలా వికల్పంగా ఉంటుందో తప్పిస్తే అటెంటివ్నెస్ ఉండదు ఆ మనస్సు యొక్క ప్రవాహంలో మనిషి కొట్టిపోతూ ఉంటాడు ఒక ఒక కొంత మొత్తం ఇరవై నాలుగు గంటలు మొత్తం ఉంటే ఇంకా వంట వార్పు ఏముండో అలా కాదు ఒక ఒకంత అటెంటివ్నెస్ లిటిల్ అటెంటివ్నెస్ తర్వాత క్లోజ్ అబ్జర్వేషన్ ఆఫ్ ది మైండ్ మైండ్ ఏవేవో క్లేశాలని పట్టుకొస్తుంది రాగద్వేషాలని క్లేశాలని పట్టుకొస్తుంది అధినవేశ మృత్యువును పట్టుకొస్తుంది అహంకారాన్ని పట్టుకొస్తుంది అస్మిత జగత్తు సత్యం అనే ఒక అజ్ఞానాన్ని కూడా పట్టుకొస్తుంది ఈ మనస్సు ఇవన్నీ ఈ క్లేశాలని పట్టుకు ఇంతకంటే ఏమీ లేదండి ఈ ఐదే పతంజలి మహర్షి యొక్క రిడక్షన్ ఫినామినా చాలా గొప్పగా రిడక్షన్ రిడక్షనిజం అంటారు అంటే మనస్సులో ఉండే క్లేశాలన్నింటినీ కూడా ఐదింటికి ఆయన రెడ్యూస్ చేసి పెట్టాడు ఈ ఐదు కవర్ అయితే ఎవరిథింగ్ ఈస్ కవర్ సో ఆ మూమెంట్ ఆఫ్ ది మైండ్ ఈ క్లేశ రూపంగా మూవ్ అవుతుంటే దాన్ని నోటీస్ చేయటం సో అంతమాత్రం మీరు నోటీస్ చేస్తే మీకు సంగతి అర్థమైపోతుంది ఓ మై గుడ్నెస్ ఈ ఎరుక ఈ ఆకాశము చిత్ సర్వము దీంట్లోనే ఉందిరా ఏదో దీనికంటే బయట ఏదో ఉందని బయట ఉంది ఈ సంవసారమంతా బయట ఉందని అక్కడ ఉందని ఇక్కడ ఉందని నేను భ్రమపడ్డాను ఏమీ అవుట్ సైడ్ ఏదీ లేదు అంతా ఈ చైతన్యంలోనే కనపడుతోంది చైతన్యానికి బాహ్యంలో ఏదీ లేనే లేదు వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ విచ్ ఈస్ ఆల్ టుగెదర్ అన్నోన్ టు యూ ఏదో ఒక రూపంలో తెలిసిందనో తెలియలేదనో సగం తెలిసిందనో పూర్తిగా తెలియలేదనో ఏదో రూపంలో అది మీకు తెలుస్తూ ఉండాలి లేకపోతే దాని ఎగ్జిస్టెన్సే క్వశ్చన్ లేదు వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఇట్ ఈస్ కాబట్టి సర్వము ఈ చిరాకాశంలోనే ప్రకాశిస్తుంది అని ఒకటే రెండు ఈ చిరాకాశంలో ప్రకాశించే సర్వము మిథ్యా చిరాకాశం బటుకే అనే విషయాన్ని యూ విల్ నో ఇట్ ఇమీడియట్లీ సో ప్రశాంత సర్వక్లేశ రజస సో ఆ క్లేశములు ఆ రజోగుణం పూర్తిగా తగ్గిపోతే స్వతంత్ర ప్రచార అంటే బ్రహ్మస్వరూపుడుగా ఉండిపోవడమే స్వతంత్ర అంటే పర్వతంత్ర అంటే జీవుడిగా ఉండి జగత్తు మీద ఆధారపడ్డాం స్వతంత్ర అంటే జగత్తు మిథ్యా అహం బ్రహ్మాస్మి అదే స్వతంత్ర కాబట్టి అటువంటి బ్రహ్మస్వరూపంగా ఉండిపోవడమే అయితే ఆ రజోగుణము పూర్తిగా పోవలసి ఉంటుంది రజోగుణం పోవడం అంటే అర్థమేంటో తెలుసునండి నేను మీకు మనవి చేశాను జగత్తు నుండి నేను ఏమీ అపేక్షించుట లేదు దేవుడు నాకంటే భిన్నంగా జ్ఞానం వచ్చే వరకు దేవుడు భిన్నంగా ఉన్నాడు కదా నాకంటే భిన్నంగా అనుభవానికి వచ్చేటువంటి ఆ భేదబుద్ధి రూపంగా అనుభవానికి వచ్చే దేవుడి నుండి కూడా నేనేమీ అపేక్షించుట లేదు నాకు ఏ కామనా లేదు ఏ ఎక్స్పెక్టేషను లేదు అప్పుడు మీరు ఆ స్థితిలో మీరు నిలిచి ఉండండి అంటే రజోగుణం ప్రశాంతం ఇదంతా రజోగుణం all kinds of expectations desires demands from the world and from god all of it is rajo guna all of it is negated prashanta rajasaha rajo gadam poortiga shantam ayipothe a supreme state a brahma brahmataravruti a brahmanishtha meeku meeru danni vetiki pattukovalasund akaram ledhu danni meeru afaanam cheyanakaram ledhu it happens all by itself nananthatadi meeku ఆ అనుభవం కలిగిపోతుంది కాబట్టి సాల్వే సాల్వేషన్ అంటే ఆత్మసాక్షాత్కారము జీవన్ముక్తి అది ఇట్ ఈజ్ ఆల్రెడీ విత్ ఇన్ అవర్ రీచ్ ఆల్రెడీ ఇట్ ఈస్ వితిన్ రీచ్ అది దూరంగా లేదు సో ఓన్లీ థింగ్ ఈజ్ ఇప్పుడు మీరు నేను గమనిస్తూ చూడండి నేను మనవి చూడండి ఐ నో అని మీరు అంటారు మీ స్వరూపం నోయింగ్ కదా ఐ నో ఓకే వాట్ ఈజ్ ఇన్ దట్ ఐ నో ఐ నో ద వరల్డ్ అంటే ఏమిటి మీరు ఇంద్రియ విషయములు మీకు తెలుస్తున్నాయి అంటే మీకు జగత్తు తెలిసింది అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు తెలిసేయనర్థం అంటే అర్థం ఏమిటి శ్రోత్రేంద్రియ విషయం శబ్దం ఘ్రాణేంద్రియ విషయం గంధం రసనేంద్రియ విషయం రసం ఈ రకంగా ఐదు ఇంద్రియాల ఐదు విషయాలు మీకు తెలిసే అని అర్థం ఓకే ఐ నో శబ్దస్పర్శ ఎట్సెట్రా okay what else you know i know the body as per shalo guchustundi i know the body polandhi jagataka ganta bhinnanga body ni veedu tiskuntadu kaabatti i know the body okay what else you know i know the movement of the mind ante thoughts naaku telustu untai feelings telustai emotions telustai okay what else you know i know the intellect vidnyanam unnadi ajnyanam unnadi intellect telustu untundi what else i know that you got it asmita adithe nalsto undundi what else nothing else aipoyindi inkem und telusukodaniki now inta varaku neeku telisindi mithya idantha mithya maru inkem cheyalu nenu i know you know your own being that is all you have to do ee mithyanaantha ni tiraskarunchi idantara yoganamana ఇదంతా క్లేశాత్మకమే దీనిని అంతని తిరస్కరించి ఐనో మయోన్ బియింగ్ అంటే అయామ్ అని అర్థం అయాం అంటే అంతే అర్థం అయామ్ అంటే ఐ నో మయోన్ బియింగ్ దట్ ఈజ్ ఆల్రెడీ యువర్ బ్రహ్మత్వం ఇట్ ఈజ్ విత్ ఇన్ రీచ్ దాంట్లో కష్టమే ఉంది కాబట్టి తన బీయింగ్ తాను తెలుసుకుంటూ స్వస్థ దాన్ని స్వస్థ స్వస్మిన్ సద్రూపే తిష్టతి స్వస్థ అహంకారం దగ్గర నుంచి అహంకారం బుద్ధి మనస్సు ఇంద్రియాలు విషయములు జగత్తు ఇదంతా కూడా అనాత్మ ఇదంతా కూడా జడం మిథ్య కేవలము తన తన ఉనికి తన సత్తునందు తాను నిలిచి ఉంటుంటా ఇట్ ఈస్ ఆల్రెడీ విత్ ఇన్ రీచ్ దట్ ఈస్ ది బ్రహ్మన్ ఇంకా అంతకంటే బ్రహ్మ నుండి వేరే ఏమీ లేనేలేదు అతనసమ సో ఈ భేదం మీకు స్పష్టంగా చూపించడం అయినది సుషుప్తిలో మనఃప్రచారము నిరోధంలో మనఃప్రచారము సుషుప్తిలో మనఃప్రచారం తమస్సు నిరోధంలో మనఃప్రచారం శాంతి సుషుప్తిలో మనఃప్రచారము అంధకారము నిరోధంలో మనఃప్రచారము ప్రకాశము కాబట్టి సుషుక్తిలో అనర్థబీజములన్నీ కూడా అలాగ అంతర్లీనంగా దాగి ఉండి మొన్నటి పొద్దున్న బయటకు వస్తాయి వేరే నిరోధంలో అనర్థబీజములన్నీ కూడా ఆత్మసత్యానుబోధ చేత దహించి వేయబడతాయి అని ఇంతటి భేదము స్పష్టంగా చూపించి ఈ కారణములన్నింటి చేత అత నత్సమ సుషుక్తిలో ఉండే మనస్సు యొక్క స్థితి ఆ ప్రచారము నిరోధావస్థల నిర్వికల్ప స్థితిలో ధ్యానంలో ఉండే స్థితి దేర్ ఎంటైర్లీ డిఫరెంట్ తస్మాత్ యుక్త సవిజ్ఞాతుభిప్రాయ కాబట్టి ఆ ప్రచారము అంటే మనస్సు యొక్క వికల్పములన్నీ ఆగిపోయిన స్థితి నిర్వికల్పస్య ఆ ప్రచారము ఆ స్థితి అది దాన్ని తెలుసుకోనదగినది తెలుసుకున్న అంటే అనుభవించదగినది దాన్ని మనం అనుభవానికి తెచ్చుకోవాలి ఇప్పుడు మీకు కావాల్సిందేమిటి ఆత్మసాక్షాత్కారం అంటే ఐ హెవ్ టు నో మై సెల్ఫ్ అంతే ఐ హెవ్ టు నో మై సెల్ఫ్ అంతకంటే చేయాల్సిందే లేదు ఐ హ అంటే ఐ నో మై సెల్ఫ్ అయితే నన్ను నేను తెలుసుకోవడం నేను నేనుగా ఉండుటయే నేను నేనుగా ఉంటే నన్ను నేను తెలుసుకున్నట్టే అవుతుంది సో టు నో మైసెల్ఫ్ ఐ హ్యావ్ టు బీ మైసెల్ఫ్ అండ్ అదంత కష్టం ఏమిటంటే కష్టం అంటే నేను యథార్థమైన నేనుగా ఉండాలి అంటే నేను ఇది నేనది అనే కల్పనలనన్నిటినీ తిరస్కరించాల్సి ఉంటుంది కల్పనలు ఎలా ఉంటాయో ఏమైనా కొన్ని చెప్పమంటారా చెప్పాను చాలా సార్లు అయినా మళ్ళీ ఇంకోసారి గౌరాయించమంటారా నేను తండ్రిని నేను కొడుకుని నేను భర్తను నేను భార్యను నేను డబ్బున్నవాడిని నేను భేదవాడిని నేను ఫలానా తారీఖును పుట్టాను నేను ముసలాన్ను అయిపోయాను నేను డెబ్భై ఏళ్ళ వాడిని అరవై నేనేమో తెలంగాణ వాడిని నేను ఆంధ్ర వాడిని నేను పంజాబ్ వాడిని నేను మద్రాసు వాడిని నేను భారతీయుణ్ణి నేను హిందువుని నేను క్రిస్టియన్ని నేను బ్రాహ్మణుని క్షత్రియుణ్ణి ఇలా ఉంటాయి సో ఇవన్నీ కూడా నా స్వరూపం కాదు మరి ఇవన్నీ నేను అన్నీ నానెత్తిన వేసుకుని మోసుకుంటూ ఉంటే వీడు స్వరూపాన్ని ఎప్పుడు తెలుసుకుంటాడు కాబట్టి ఇప్పుడు నన్ను తెలుసుకోవాలి నేను అంటే నేను నేనై ఉండాలి నేను నేనై ఉండాలంటే ఏ కల్పనలన్నీ నేను కావో వాటిని అన్నిటినీ కల్పించుకోవటం మానేసేయాలి కాబట్టి మరి ఏమీ కల్పించకుండా ఇవన్నీ కల్పనలన్నీ డ్రాప్ చేసేస్తే దెన్ Then what? Just be. Don't be this or that. Don't be Brahmana Kshatriya. Then just be. Don't be son, daughter, uh, father, husband, this and that. Then what? Just be. Don't be Punjabi, don't be Madrasi. Then what? Just be. Yanta Kashtama? Madhu Kashtama. Manishi, yenni no kalpanal ni nethimidu veskunu unkradu, సో జస్ట్ బీ ఇప్పుడు ఇండియన్ పార్లమెంటులో జరుగుతున్న పెద్ద చర్చ ఏమిటో చెప్పంటారా ఈ సెన్సస్లో కులం పెట్టాలా అక్కర్లేదా కులం సెన్సస్లో కులం పెట్టాలా అక్కర్లేదా అని రెండు వేల పదిలో వీళ్ళు చర్చిస్తున్నారు పార్లమెంట్లో కులరహిత సమాజాన్ని నిర్మిస్తాము అని ప్రామిస్ చేశారు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో యాభైలో రిపబ్లిక్ పెరే రిపబ్లిక్ దానికి ఆ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకుని కులరహిత సమాజాన్ని వివక్ష రహిత సమాజాన్ని నిర్మిస్తాము అని ప్రామిస్ చేశారు ఇప్పుడు మహాత్ములు గాంధీ నెహ్రూ గారు వాళ్ళ పెద్దలు గాంధీ గారి చేత ప్రామిస్ చేశారు ఇప్పుడు ఏమంటున్నారు ఈ సెన్సస్లో కులం వద్దండి అనేవాళ్ళు అంటే వాళ్ళనేమో డౌన్ డౌన్ కొట్టేసి కులం ఉండాల్సిందే అంటున్నారు ఇప్పుడు సెన్సర్స్ కూడా వస్తాడు నీ కులం ఏమిటని అడుగుతాడు నీ ఆశ్రమం ఏమిటని అడగడం నీ డెబ్బై ఏళ్ళు వచ్చే ఇంకా గృహస్థిగా ఉన్నా వేరా అని అడగడం నీ కులం ఏమిటని అడుగుతాడు అది రాసుకుపోతారు ఏం చేసుకుంటాడు ఈ కులాన్ని అంటే ఏవో మేము లెక్కలు తీస్తాము సో భారత సమాజం ఇట్ డజంట్ డిజర్వ్ టు బి ఎనీథింగ్ బెటర్ దెన్ వాట్ ఇట్ ఈస్ సో ఇట్ గెట్స్ వాట్ ఇట్ డిజర్వ్స్ ఎంతకంటే దీనికి ఆ యోగ్యత లేనప్పుడు దాని యోగ్యత అలా ఏడిచినప్పుడు ఊరికే మనం కొట్టుకుంటే డబ్బా కొట్టుకుంటే ఏమైనా మేము ఇంతటి వాళ్ళంతట మేము ఆ పని చేస్తూ ఉంటారు బయటికి వెళ్ళి మా సంస్కృతి ఇంతటిది అంతటిది నేను అన్నాం నేను అలా పాఠం చెప్పేస్తూ ఉంటాను వాళ్ళు అంటారు అబ్బా ఈ తత్వశాస్త్రం చాలా గొప్పగా ఉందాయా ఈ ఫిలాసఫీ చాలా గొప్పగా ఉందాయా అంటారు అంటే నేను విని సంతోషిస్తాను ఎందుకంటే ఇండియన్ ఫిలాసఫీ గొప్పదని ఇండియన్ వెళ్ళి అక్కడ అనగాంటే ఫిలాసఫీ చెప్పేసి ఊరుకో వాళ్ళు అంటే విని సంతోషించు వాళ్ళు అనాలండి నేను గొప్పవాడిని మీ నైబర్ అంటే బాగుంటుంది కానీ మీరే అనేసుకుంటే బాగుండదు మీ నైబర్ అనాలి